అసలేం జరిగిందంటే నలభై తొమ్మిదవ అధ్యాయం నా ఇల్లమ్మి పెడతావా ప్రసాద్ ప్రసాద్ నాకు చిన్న సహాయం చేయాలయ్యా జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ ఎంపీలకు ముడుపుల కేసు వాదోపవాదాలు ముగిసి ఆ కేసులో కూడా పిబి నరసింహారావు గారిని నిర్దోషిగా ప్రకటిస్తూ సుప్రీంకోర్టు తీర్పు వెలువడింది ఈ తీర్పు వచ్చిన కొన్ని రోజులకే పీవీ గారు హైదరాబాద్ వచ్చారు అప్పుడు నాతో అన్న మాటలు చిన్న సహాయమే కదా మీరు ఎలాగ పెద్ద సహాయాలు అడగరు అడిగినా చేయలేను చెప్పండి అన్నాను ఇక్కడ జూబ్లీ హిల్స్లో నాకు ఇల్లుంది తెలుసు కదా ఆ ఇల్లు అమ్మి పెట్టాలయ్యా అంత అవసరం ఏమొచ్చింది సార్ మాజీ ప్రధానమంత్రిగా మీకు నివాస గృహాన్ని నౌకర్లనే ప్రభుత్వమే ఇస్తుంది వైద్య సదుపాయం ఉంటుంది నేల నెల పెన్షన్ వస్తుంది అంటూ నసిగాను ఆయనకేమీ పెళ్లి కావలసిన కూతుళ్ళు లేరు నాకు తెలిసి ఆయన ఎవరి దగ్గర భారీగా అప్పు చేసిన దాఖలాలు లేవు ఏదన్నా ఇబ్బంది పడి ఉంటే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పడ్డారు కొడుకుని చదివించడానికి అల్లుడు బాధ్యత తీసుకోవాల్సి వచ్చింది కూతురిని మెడిసిన్ చదివించడం కోసం ఫీజు కట్టడానికి ఇబ్బంది పడాల్సి వచ్చింది కూతుళ్ళ పెళ్లిళ్ళు చేయడానికి కూడా చాలా అవస్థలు వచ్చింది పోని ముఖ్యమంత్రిగా చేసిన నాటికి అంత రాజకీయ పరిణతి లేదు అనుకున్నా ఆ తర్వాత కేంద్రంలో చాలా పదవుల్లో ఉన్నారు కదా అవి కూడా ఏదో పనికి పదవులు కాదు సహాయ మంత్రి ఉపమంత్రి పదవులు కాదు కేబినెట్ హోదా ఉన్న మంత్రి పదవులే దేశీయాంగ శాఖ విదేశీ అంగ శాఖ మానవ వనరుల శాఖ ఇంకా కాంగ్రెస్ పార్టీలో కార్యదర్శి ప్రధాన కార్యదర్శి పదవులు కూడా చేశారు పంతొమ్మిది వందల తొంభై ఒకటి పాటు ప్రధానమంత్రి పదవి కూడా చేశారు ఇన్ని పదవులు అనుభవించిన వ్యక్తికి తీసుకున్న త ఇన్ని పదవులు అనుభవించిన వ్యక్తికి తనగున్న ఒకే ఒక్క ఇల్లు అమ్ముకోవాల్సిన అగత్యం ఏమిటి పీవీ గారు రకంగా చూశారు ఆ మాత్రం నీకు తెలియదా అన్న భావం ధనించింది ఆ చూపులో ఒకటి రెండు నిమిషాల మౌనం తర్వాత చెప్పడం మొదలెట్టారు అన్ని కేసుల్లోనూ నిర్దోషిగా బయటపడ్డానంటే నా కోసం ఎవరెవరో వకీళ్లు నా తరపున కోర్టుల్లో వాదిస్తేనే కదా వాళ్ళెవరూ నా దగ్గర ఫీజు అడ్వాన్స్ అడగలేదు నేను ఎప్పుడు ఏమి అదే బుచ్చుకున్నారు అదేనా ఎలా ఇచ్చాను పదవి పోయాక ఇన్సైడర్ పుస్తకం రాస్తే దాని మీద వచ్చిన రాయల్టీని వాళ్ళకి ఇచ్చేస్తూ వచ్చారు ఇంకా ఇవ్వాల్సింది నా అంచనాల ప్రకారం లక్షల్లో ఉంది వాళ్ళకి ఫీజు ఇవ్వకుండా బాకి తీర్చకుండా చనిపోతానే మనం హైందా నిర్ఘంతపోయాను ఎలాంటి వ్యక్తి ఏం మాట్లాడుతున్నారు ఈ దేశం ఆర్థికంగా దివాలా దీసి టన్నుల కొద్ది బంగారాన్ని ఇంగ్లాండ్లో కుదోపెడితేనే కానీ బడ్జెట్ అవసరాలను తెచ్చుకోలేని దుస్థితిలో ఉన్నప్పుడు సన్యాసం తీసుకుని కొత్తాళం పీఠాధిపతిగా వెళ్లే ప్రయత్నంలో ఉన్న పీవిని అప్పటి రాజకీయ పరిస్థితులు వెనక్కి గుంజి ప్రధానమంత్రిని చేస్తే ఆయన ఐదేళ్లలో ఆర్థిక దుస్థితి నుంచి దేశాన్ని గట్టెక్కించి సరళీకరణ ప్రపంచీకరణ విని విధానాలతో ప్రపంచమంతా అబ్బురపడేలా వినూత్న ప్రగతి మార్గంలో నడిపించాడు భారతదేశాన్ని ఈ అరవై కోట్ల జనాభా గర్వపడే ఒక వైభవ దశలోకి మలుపు తిప్పారు అలాంటి మేధావి రాజనీతివేత్త నన్ను అభ్యర్థిస్తున్నారు ప్లేడర్లకి ఫీజులు చెల్లించడం కోసం తనకున్న ఒకే ఒకే ఇల్లు అమ్మి పెట్టాలని బుద్ధి ఊరుకోదు కదా అందుకని సన్నగా అడిగి అడగనట్లు అడిగాను ఆ ఇంటి మీద అడ్డెస్తూ ఉండాలి కదా సార్ అదేంటయ్యా నీకు తెలీదా పంతొమ్మిది వందల తొంభై ఎన్నికల ముందు ఢిల్లీలో నాకు పనే ఉంది అనుకుని నా సామాను పుస్తకాలు మొత్తం హైదరాబాదులో ఇంటికి తరలించేసాను నేను వచ్చేస్తున్నా కాబట్టి అద్దెకున్న వాళ్ళని ఖాళీ చేయించాను మీరా సామానంతా తరలించాక మన కాంగ్రెస్ నాయకులంతా కలిసి నన్ను పార్టీ అధ్యక్షులు అన్నారు ఆమెకు ప్రధానమంత్రి అన్నారు అప్పటి నుంచి హైదరాబాద్లో వెళ్ళి ఖాళీగానే ఉండిపోయింది నేను నాలుగు తలుచుకున్నాను నా అజ్ఞానానికి ఆయన సొంత విషయాలు ముఖ్యంగా కుటుంబ సభ్యుల విషయాలు రాబడి ఖర్చులు వగేరా విషయాలన్నీ ఆయన దగ్గర ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీగా ఉన్న ఏవిఆర్ కృష్ణమూర్తి చూసుకుంటూ ఉండేవాడు నేను ఎప్పుడు ఈ ఇంటి విషయం తెలుసుకునే ప్రయత్నం చేయలేదు ఉన్న ఉన్న ఒక్క ఇల్లు అన్నేస్తే శేష జీవితం గురించి కూడా ఆలోచించాలి కదా ఏముంది ఆలోచించడానికి పిల్లలందరికీ వాళ్ళ వ్యాపకాలు వాళ్ళకు ఉన్నాయి వాళ్ళెవరు ఉండనక్కర్లేదు నేను ఒక్కనే ఉండటానికి ఎన్ని గులు కావాలి తినాలన్నా ఎన్ని తినగలను పప్పు అన్నం చాలు మాజీ ప్రధానమంత్రి హోదాలో అవేలాగూ లభిస్తాయి కదా ఆయన ఒంటరిగా ఉండటం అలవాటు అయిపోయింది నా అనుభవాలన్నీ పుస్తకాల రూపంలో రాయాలనుకుంటున్నానయ్యా ఒకవేళ ఏదైనా జబ్బు చేసినా మాజీ ప్రధాని అనే ఉంది కాబట్టి నడిచిపోతుంది ఎంత సులువుగా చెప్తున్నాడినా ఐదేళ్ల పాటు ఈ దేశ పాలనా వ్యవస్థను శాసించిన వ్యక్తి ప్రధానమంత్రిగా మూడు బంగ్ళాల మధ్య జీవించిన వ్యక్తి రేపటి గురించి బెంగ నేను ఇలా ఆలోచిస్తుంటే మళ్ళీ ఆయనే అందుకున్నారు అమ్మేస్తే మంచి రేటు వస్తుందంటావా రాకపోయినా పర్వాలేదయ్యా ఏదో ఒక రేటుకు అమ్మేసి ప్లేటర్లందరూ బాకీ గిఫ్ట్ చేస్తే నాకు మనశ్శాంతిగా ఉంటుంది ప్రస్తుతం మన కృష్ణమూర్తి కొడు ప్రసాదే ఆ ఇంటి చూస్తున్నాడు నువ్వు కూడా పూనుకుంటేనే త్వరగా అవుతుందనిపిస్తోంది ఇప్పుడు నేను రాసిన రెండు పుస్తకాలు రెడీగా ఉన్నాయి అవి ఎప్పటికీ మార్కెట్లోకి వెళ్ళి మనకు రాయల్టీ వస్తుందో తెలియదు కదా అప్పటిదాకా వాళ్ళ రుణం తెచ్చకుండా ఉంటామా ఈ లోపలే నాకేమైనా అయితే పివి నరసింహారావు గారి మాట నిజాయితీ మీద నాకు ఎలాంటి అనుమానం లేదు కానీ ఎందుకు ఆయన చెప్తున్న బీద కబుర్లు నమ్మలేకపోతున్నాను ఆయన ప్రధానమంత్రిగా ఉండగా ఎన్నెన్ని అనధికార కార్యక్రమాలకు లక్షలకి లక్షలు ఎలా ఖర్చు అయ్యేవి అవన్నీ ప్రభుత్వ నిధులు కావు పార్టీ నిధుల రూపంలో వచ్చేవి ఖర్చు అయ్యేవి పార్టీ నిధుల సేకరణ వ్యయం జమా ఖర్చుల నిర్వహణ వగేర నిధి నిర్వహణ పనులన్నీ పార్టీ కోశ్యాధికారి సీతారాం కేసర్ చూసుకునేవారు కాకపోతే ఆయన ఏం చేసినా పీవీ గారికి చెప్పకుండా చేసేవారు కాదు నేను అయోధ్య రామాలయం కోసం ట్రస్ట్ ఏర్పాటు చేసే పనిమే దేశంలో ఎక్కడెక్కడికో వెళ్లాల్సి వచ్చేది అనేక సందర్భాల్లో నా విమానం టికెట్లు నా పేరు మీద ఉండేవి కావు కొన్నిసార్లు ప్రత్యేక విమానాలు కూడా నా కోసం ఏర్పాటయ్యాయి ఒకసారి ఏమైందంటే అయోధ్య ట్రస్ట్ ఏర్పాటు విషయమై పేజావర పీఠాధిపతి విశ్వేశ్వరతీర్థ స్వామీజీని ప్రధానమంత్రితో కల్పించాల్సి వచ్చింది మూడో కంటి వాడికి తెలియకుండా ఒక సాయంత్రం కలిసి ఏర్పాటు చేశాను కానీ గెజావర్ స్వామీజీ ఆ మర్నాడే బద్రీనాథ్లో తమ చాతుర్మాస దీక్షకి సంకల్పం చేసుకోవాల్సి ఉంది ఆ సాయంత్రం ఆయన ఢిల్లీలో ప్రధానిని కలిసేలా చేసి తీరాలంటే ఆ రాత్రికి రాత్రి ఆయన్ని బద్రీనాథ్తో జోషి మఠానికి జర్పించి ఏర్పాటు చేయాలి ఎవరు చేస్తారు డబ్బు నాకు తెలియదు నేను ప్రధానికి పరిస్థితి వివరించాను ఆయన కేసరికి చెప్పమని ఖండేకరికి ప్రమాయించారు రెండు గంటల్లో హెలికాప్టర్ రెడీ అయిపోయింది అలాగే మరోసారి ద్వారకా శంకరాచార్యుల కోసం ఇంకోసారి కాశీ శ్రీమఠ స్వామీజీ విషయాల్లోనూ ఇలాంటి ఆకస్మిక ఏర్పాట్లు చేయవలసి వచ్చింది నేను ప్రధానికి చెప్పేవాడిని అవి జరిగిపోయేవి ఇవే కాక ప్రధానమంత్రి కోసం దేశంలో ఎక్కడెక్కడో పూజలు హోమాలు వేయించేవాళ్ళు వాటికి ఎంత ఖర్చు అయ్యేది ఇలా ఉంచి ప్రధానికి మీడియా సలహాదారు అంటే పత్రికల వాళ్ళతో సత్సంబంధాలు ఉండేలా నేను కూడా వాళ్ళ బాగోగులు కొంత పట్టించుకోవాలి కదా ఇక పార్టీ పరంగా అనేక వీడియో ప్రకటనలకి పత్రికా ప్రకటనలకి అయ్యే ఖర్చు అంతా కోట్లలోనే ఉంది పార్టీకి కోసాధికారి సీతారాం కేసరి అయినా పార్టీ అధ్యక్షుడు ఆమోదం లేకుండా కోట్ల రూపాయలు ఖర్చు ఎలా జరుగుతుంది కొంతమంది పారిశ్రామికవేత్తలకి పార్టీ విరాళాలని అధ్యక్షుని ద్వారా అందజేస్తేనే సంతృప్తి ఉంటుంది ఒకసారి ఏం జరిగిందంటే సీతారాం కేసరి ఏదో విదేశీ పర్యటనలో ఉన్నారు అప్పుడు ఏకే ఆంటోనీ ఇప్పటి కేంద్ర రక్షణ మంత్రి పార్టీలో తాత్కాలిక కోశాధికారిగా బాధ్యత నిర్వహిస్తున్నారు ఆంథోనీ ఒకరోజు అకస్మాత్తుగా నాకు టెలిఫోన్ చేసి అర్జెంటుగా ఒక విషయం పీఎం గారిని కనుక్కొని చెప్పండి ప్రసాద్ అన్నారు ఆయన కనుక్కోమనేది ఏమిటంటే ఎవరో ఒక పారిశ్రామికవేత్త ఒక పెద్ద సూట్ కేసు తెచ్చి ఆంథోనీకి ఇచ్చి పార్టీకి విరాళంగా ఇస్తున్నారని పీవీ గారిని కలిసి ఇవ్వకపోతే ఆయన పార్టీ కోసే అధికారికి ఇవ్వమని అన్నారట ఆ సూట్ కేసు నిండా కరెన్సీ కథలే పీఎం గారిని వీడు నిజంగా కలిశాడా ఆయన నిజంగా అలా చెప్పారా ఇవి ఆంథనీ సందేహాలు నేను పీవీ గారితో మాట్లాడే అంతా నిజమే అని నిర్ధారించాను అప్పుడు అంథోనీకి వచ్చిన రెండో సమస్య నేను తాత్కాలిక కోశాధికారినే కదా ఈ కరెన్సీ కట్టల వల్ల నాకెందుకు అప్పగిస్తున్నారు కేసరి గారు విదేశీ యాత్ర నుంచి తిరిగి వచ్చేదాకా ఆ కరెన్సీకి మీరే కాపలా కాసి ఆయన వచ్చాక అప్పగించేయమన్నారు సార్ పీవీ గారు అన్నారు సరే సరే అంటూ ఆయన అయిష్టంగా ఒప్పుకున్నాడు మరి అలా వచ్చిన విరాళాలన్నీ కోట్లలోనే ఉంటాయి ఇవన్నీ నా కళ్ళ ముందు మెదిలాయి ఉండబట్టలేకడిగేశాను సార్ మీ చేతుల మీదగా కోట్లాది రూపాయల నిధులు ఖర్చు అయ్యేవి కదా మీరు మరి అడ్వకేట్లకు ఇవ్వాల్సిన ఫీజులు కూడా ఇవ్వకుండా అని తటపుటా ఇస్తూనే అడిగాను పీవి గారు నా విచిత్రంగా చూశారు అదేంటి ప్రసాద్ అదంతా పార్టీ ఫండ్ పార్టీ కోసమే ఇచ్చిన డబ్బును మన సొంతానికి ఎలా వాడుతుంటామయ్యా ఎవరి ఏమి ఇచ్చినా దాన్ని నేరుగా సీతారాం కేసర్కే పంపించేస్తూ వచ్చాను ఈవేళ ఇలాంటి సొంత వస్తుందని అందుకోసం అప్పుడు ఆ డబ్బు దాచుకోవాలని అనిపించలేదయ్యా నాకు మనసు చివుక్కుమంది ఎందుకు అడిగానా అనుకున్నాను నోటుకు వచ్చింది వాగేశేనా అనుకున్నాను ఏదో కేసులు అన్నింటిలోంచి బయటపడ్డ ఆనందంలో ఆయన తన కోసం వాదించిన వాళ్ళకి ఇవ్వాల్సిన ఫీజుల బకాయిల గురించి మాట్లాడుతుంటే నేను కొంచెం ఎక్కువ మాట్లాడాననిపించింది నిజానికి ఆయన ఎదుర్కొన్న కేసులు మొత్తం నాలుగే కానీ ప్రతి కేసులోనూ కింది కోర్టులో గెలిస్తే ప్రత్యర్థులు పైకోర్టుగా ఆగటం అక్కడా గెలిస్తే ప్రత్యర్థులు ఇంకో పైకోర్టుకు లాగటం అక్కడా గెలిస్తే ఇంకా పైకోర్టుకి అప్పీల్ చేయటం అలా సుప్రీంకోర్టు దాకా ఎక్కే కోర్టు బిఏ కోర్టు అయిపోయింది ఆయన పదవీ విరమణానంతర జీవితం అదే ఆయనలో ఆందోళన పెంచేసింది వయసు పెరుగుతుంది ఆరోగ్యం క్షీణిస్తుంది ఉత్సాహం తగ్గిపోతుంది తనకంటూ ఏమీ చేసుకోలేదు తన వాళ్ళకి ఏమీ చేసి పెట్టలేదు ఈ మాటని ఆయన కొడుకు ఒకరు బాహాటంగానే పత్రికల ముందు వెళ్లగారు కనీసం తన అధికార బలంతో ఆశ్రిత పక్షపాతం చూపించయినా తన వర్గం అంటూ ఎవరిని ప్రయత్నం చేయలేదు ఆయన వల్ల లాభం పొందిన కొందరు ముఖ్యమంత్రులు కానీ ఇతర నాయకులు కాని పదవీ విరమణ తర్వాత ఆయన్ని పట్టించుకునే ప్రయత్నం చేయలేదు పట్టించుకోకపోయినా ఈయన ఏమీ అనుకోడు అన్న భరోసాతో కొంతమంది ఈయన పట్టించుకుంటే ఈయన తర్వాత వచ్చిన పార్టీ నాయకత్వం దృష్టిలో నేరం చేసిన వాళ్ళం అవుతామన్న భయంతో కొంతమంది మొత్తం మీద ఆయన ఏకాకి అయిపోయాడు ఎంత దేశ ఆర్థిక వ్యవస్థని అగాధంలో పైకి తీసి పురోగమన దశలో నడిపించినా ఎంత పర్మిట్లు లైసెన్స్లు వ్యవస్థని వికలించి ఆ స్థానంలో సరళీకరణ విధానాన్ని తీసుకొచ్చినా ఎంత మ్యూచువల్ ఫండ్స్ వంటి చిన్న మదుపట్ల మార్కెట్ ని సృష్టించి షేర్ మార్కెట్లో కొత్త చరిత్ర సృష్టించినా ఎంత టెలికామ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగాల్లో పెట్టుబడులని పెంచి ప్రపంచ దృష్టిని ఆకర్షించినా ఇలా తన దూర పాలనా దక్షతతో ఉజ్వల దేశ భవిష్యత్తు కోసం ఎన్ని మార్గాల్ని ఆయన సృష్టించినా రాజకీయంగా తనదంతా ఒక్క సొంత వర్గాన్ని నిర్మించుకోలేకపోయాడు చివరి రోజుల్లో ఆయనకు ఆప్తులుగా ఆయన పరిగణించిన వాళ్ళంటూ ఎవరన్నా మిగిలి ఉంటే బహుశా ఆయన వ్యక్తిగత సిబ్బందిగా పనిచేస్తూ వచ్చిన ఏవిఆర్ కృష్ణమూర్తి రాము దామోదరన్ ఖండేకర్ ఐఏఎస్ అధికారి రతన్ పట్టల్ నేను మాత్రమే ఆయనకి పరిచయం లేని అనేక దేశభక్తులు మాత్రం ఆయనకు సానుభూతి పదులుగా మిగిలిపోయారు నేను అతిగా మాట్లాడాననిపించిన వెంటనే ఆ మాటల్ని సమర్థించుకునే ప్రయత్నం చేశాను సార్ సార్ అంటే నా ఉద్దేశం మీ వల్ల ఉపకారం పొందిన వాళ్ళు ఎంతోమంది ఉంటారు కదా మీకు అవసరం వచ్చిందంటే ఎవరు మాత్రం సహాయం చేయరు అన్నాను కానీ నేనెప్పుడూ వాళ్ళకి సహాయం చేయటం వెనకాల వాళ్ళు నాకు రుణపడి ఉండాలని భావించలేదే కనీసం ఆ భావాన్ని వాళ్ళకు కలిగించే ప్రయత్నం కూడా చేయలేదే ఇవాళ ఏమని అడుగుతానయ్యా ఏనాడైనా నేను అధికారాన్ని ఒక బాధ్యతగా భావించానే తప్ప భవిష్యత్తు కోసం ఉపయోగించుకునే అవకాశంగా కాదు దుర్వినియోగం చేయగలిగిన వాళ్ళకి అధికారం ఒక వరం నాలంట వాళ్ళకి అదొక శాపం ఆ శాపం వల్లనే ఇప్పుడు ఆర్థికంగా నేను బాగుపడలేకపోయాను నన్ను నమ్ముకున్న వాళ్ళకి ఏమీ చేయలేకపోయాను ఎవరైనా ఇప్పుడు ఎందుకు వచ్చిన అవసరాలు కనిపెట్టి పలకరిస్తారయ్యా నా ప్రారంభం నేనే అనుభవించాలి కదా నా కళ్ళల్లో నీళ్లు సుళ్ళు తిరుగుతున్నాయి అప్పటికి ఇంకేమీ మాట్లాడలేకపోయాను ఆయన తన ఇంటి పత్రాల గురించి ఏదో చెప్పారు వెళ్ళిపోయారు నేను ఆ ఇల్లు గురించి తీవ్రంగా ప్రయత్నం చేసే లోపల ఇది జరిగిన కొన్ని మాసాలకే రెండు డిసెంబర్ ఇరవై ఆయన ఢిల్లీలో కనుమూశారు ఆయన తన ఒకేళ్లకు ఫీజుల బకాయిలు చెల్లించారో లేదో నాకు తెలియదు